వివీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనువన్నోదసాదం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమస్మాచార్యం వందే గురు పరంపరా ఓం భద్రంగే భిష్ణునియామదేవా భద్రం పశ్యే మాక్షిరైరంగైస్తునూ యషేమదేవీ పంజరాయ స్వస్తిన ఇంద్రో బుద్ధశ్రవా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టర్క్ష్యో అరిష్టమై స్వస్తినో బృహస్పతి ప్రభాతూ ఓం శాంతి శాంతి శాంతి భిదే హృదయగ్రంథి క్షిద్యీయ చాస్య కర్మాణ అస్మిందృష్టే పరావరే భాష్యం భిదే హృదయగ్రంథి సనా ప్రచయ విద్యాశ్రయ కామ కామాృదిశ్రుత్యరా హృదయగ్రంథిని భాష్యత మరో రకంగా వర్ణించారు అంతా ఒకటే కానీ చెప్పి పద్ధతిలో మార్పు నేను నిన్న నేను నాది అనే ఘోరలో చెప్పాను నేను చూడలేదు అక్కడ వాక్యం రాలేదు భాష్యకారులు నేను నాది అనే దాన్ని సకల కామనులు ఉదయిస్తాయి భాష్యకారులు ఏమంటున్నారంటే వెరీ సింపుల్ హృదయగ్రంథి అంటే కామ కామ అంటే కోరిక ఎందుకంటే ఈ కామన అనేది ఏదైతే కలదో దీనికి ముందు కర్మ ఉంటుంది దీని వెనుక అజ్ఞానం ఉంటుంది ఆత్మ యొక్క స్వరూపం తెలియని వాడు మాత్రమే కామనను కలిగి ఉంటాడు ఆత్మస్వరూపము పూర్ణము ఆత్మయంలో ఏ వెలితీ లేదు అనే సత్యాన్ని తెలుసుకున్న వాడికి ఏ కామనలో ఉండవు నిండుకుండలా సో కాబట్టి మన హృదయంలో ఉన్న కామమే ఇవేవో కోరికలు కామ అంటే కామన కోరిక డిజైర్ వాంట్ మన హృదయంలో మనకి కనపడేటువంటి ఆ ఎంపీనెస్ వాంట్ డిజైర్ అదే గ్రంథి ఈ కామం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది బుద్ధ్యాశ్రయ హృదయము బుద్ధి సో ఇది ఆత్మాశ్రయం కాదు కామము ఆత్మ కామముకు ఆశ్చ్రయము లేక ఆలంబనము ఆత్మ చైతన్యం కాదు చైతన్యంలో ఏ కామనలు ఉండవు సర్వ కామనలను ప్రకాశింపజేస్తుందని తెప్పిస్తే దాని ఏ కామనలు ఉండవు సో కానీ వైశేషికులు తార్కికులు అది కొంతమంది ఉన్నారు మన భారతీయ తత్వశాస్త్రంలోనూ వాళ్ళ కంట్రిబ్యూషను దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ గుడ్ ఆల్సో సమ్ థింకింగ్ ప్రాసెస్ అది వాళ్ళు డెవలప్ చేశారు ఇప్పుడు ఎలాగైతే అరిస్ట్రాట్లు వాళ్ళు అక్కడ పాశ్చాత్య దేశాల్లో సం లాజిక్ను డెవలప్ చేశారో దానికంటే కూడా ఎన్నో రొట్లు సునిశ్చితమైన ఎన్నో రెట్లు గొప్పదైన గంభీరమైన లాజిక్ని వెళ్ళి డెవలప్ చేశారు బట్ స్టిల్ లాజిక్ తోటి మీకు ఏది సెటిల్ కాదండి జీవితం లాజిక్ తోటి నడవదు సో ఈ సత్యాన్ని గుర్తించాలి లాజిక్ ప్రకారంగా జీవితాన్ని నడపాలనుకున్నవాడు వాడు ఎప్పుడు కాన్ఫ్లెక్ట్లోనే ఉంటాడు ఎప్పుడు కష్టాల్లో పడతాడు లాజిక్ అసలు ప్రదర్శించలేకూడదు లాజిక్కి సందర్భం రాగానే మాట్లాడుకూరుకోవాలంటారు ఎందుకంటే లాజిక్ చెప్పేప్పటికీ ఎగరవాడి మనస్సుకి వాడి అహంకారం దెబ్బతింటుంది లాజిక్ చెప్పగానే దెబ్బతింటుంది అంచేత కాబట్టి ఏం చేయాలి మాట్లాడుకూరుకోవాలి లేకపోతే లాజిక్ లాజిక్ చెప్పకుండా ప్రేమ వచనాలని చెప్పాలి లాజిక్తో సంబంధం లేని ప్రేమ వచనాలనే చెప్పాలి అయితే నోర్మోస్ట్ చూసుకోవాలి అంటే లాజిక్ చెప్పారంటే కొటుకు విరోధం వచ్చేస్తుంది భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఏ భర్త అయితే భార్య ఏదిటో లాజిక్ మాట్లాడతాడో అంత అవివేకం అదే తండ్రో లాజిక్ మాట్లాడకూడదు ఎప్పుడు కూడా నిజంగా ఎందుకంటే భార్యాభర్తల మధ్య లాజిక్ ఏంటండి భార్యాభర్తల మధ్య లాజిక్కి అతీతమైన ప్రేమే ఉంటుంది కానీ లాజిక్ ఉన్నది లాజిక్లోకి వచ్చేటంటే అప్పుడే ఆ ఉన్నత స్థితి నుంచి మీరు దేవదారడేమర్థం సరిగ్గా వేదాంతంలో పరిస్థితి కూడా అంటే వేదాంతంలో లాజిక్ కాదు కావాల్సింది అనుభవం కావాలి తర్క వితర్కములో అతీతంగా ఉంటుంది వేదాంతం స్వానుభవ రూపంగా ఉంటుంది ఎందుకంటే లాజిక్ అనేది ఎలా ఉంటుందంటే మీరు లాజిక్ చెప్పారనుకోండి నేను కొంచెం షార్ప్ మైండ్ గలవాళ్ళు అయితే వెంటనే దాన్ని కట్ చేసి ఇంకో లాజిక్ చెప్పగలుగుతాం ఇట్ ఈజ్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యావింగ్ ట్రైనింగ్ ది మైండ్ తర్కము అనే పదం ఎలా వచ్చిందంటే కృతి కర్తనే ఆ పదం అధాతువు నుంచి ఎలా కర్త కర్తనము అంటే కట్ చేయటం ఆ కర్తనమే అక్షరాలు పేరబడి తర్కం అయింది కర్త తర్క కర్త అంటే కర్త భక్త కర్త కాదు కర్తనం కటింగ్ ఎక్కడ సిజర్స్తో కట్ చేస్తారు చూడండి కర్తనం అదే తర్కమైంది కాబట్టి తర్కం యొక్క లక్షణం ఏంటంటే ఎదరవాడు చెప్పింది కట్ చేయటమే తర్కం యొక్క లక్షణం లవ్ యొక్క లక్షణం ఏంటంటే ప్రేమ యొక్క లక్షణం ఏమిటంటే ఎదరవాడిని సమర్థించటం ప్రేమ లక్షణం ఎదరవాడు చెప్పింది రెండు రోజులు మూడు అంటాడు చిన్నపిల్లవాడు రెండు రోజులు మూడు ఆ ఉన్న అన్న అని వాడిని తల్లి తండ్రి వారిని సమర్థిస్తాడు వాడు చిన్నపిల్లవాడు ముద్ద ముద్ద మాటలు మాట్లాడితే సమర్థిస్తారు కాబట్టి ఎనివే వేదాంతంలో కూడా లాజిక్ తోటి కనుక ప్రొసీడ్ అయితే వాడు ఆ స్వానుభవాన్ని పొందలేడు లాజిక్ అడ్డుకుడుతుంది ఏదో కొద్దిగా గొప్ప అవసరము మూర్ఖుడుగా ఉండాలన్న అభిప్రాయం కాదు బట్ ఒక స్థాయి దాటిన తర్వాత తక్కానికి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు ఈ మాట ఎందుకు చెప్పాడంటే వాళ్ళు ఇంత ఎలాబరేట్గా డిస్కస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే కామ ఆత్మాశ్రయ అని నిర్ణయం చేస్తాడు చాలా తప్పు అది తాతంతో చేసే నిర్ణయాలు అలాగే ఉంటాయి చాలా కష్టపడి వాడు నిర్ణయం చేస్తాడు అది తప్పు అనే అనుభవం గలవాడు ఎలా చూడగానే దాని మొహం చూడగానే తెలుస్తూ సో ఈ కాబట్టి ఇక్కడ శంకర్లు ఇది కామహ బుద్ధ్యాశ్రయ కామన ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు మనకి కామన అనుభవానికి వస్తూ Want is experienced by us. If దట్ వాంట్ కామనా a ఏదైతే కలదో అది నా స్వరూపంలో భాగము అంటే ఇంకా దాని నుంచి బయటపడే దారే లేదు అలా వాంటింగ్ పర్సన్ గానే మిగిలిపోతుంది మీరు వీడు ఎప్పుడు వాంటింగ్ పర్సన్ స్టేజ్ నుంచి బయటపడే ప్రసక్తే లేదు చూడండి మనిషి హీ రిమైన్స్ ఎ వాంటింగ్ పర్సన్ ఆల్ ది వెల్ వాల్యూల్లో వాంటింగ్ పర్సన్ చాకులెట్లో అవి వాంట కావాలి విద్యార్థి దిశలో వాంటింగ్ పర్సన్ కొత్త పుస్తకాలు కావాలి డిగ్రీ కావాలి యూనివర్సిటీలో సీట్ కావాలి ఇవన్నీ వివాహంలో వాంటింగ్ పర్సన్ అందరమైన అమ్మాయి కావాలి చెప్పిన మాట అనే కావాలి ఇట్స్ ఈజ్ పర్సన్ సంతానం విషయంలో వాంటింగ్ పర్సన్ సంతానం విషయంలో తల్లిదండ్రులకి దే హ్యావ్ సో మెనీ డిజైర్స్ బట్ ఆ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ రూల్ ఎందుకంటే సంతానం అన్న దాంట్లో యువర్ ది నిమిత్త నిమిత్త భవ సమ్య సాధన వ్యర్థి నిమిత్తంగా ఉన్నాయి వ్యక్తి యొక్క ఇచ్చా సంకల్పాలకినూ సంతానానికి సంబంధం లేదు వ్యక్తి హీ హీజ్ హీజ్ జస్ట్ ఎ కండ్యూట్ అంటే ఆ సృష్టి ప్రక్రియలో వీడు ఒక చిన్న కండ్యూట్ వీడి యొక్క ఇచ్చకి వీడి సంకల్పానికి నయా పైసా అంత సంబంధం లేదు సో కాబట్టి హీ హీజ్ అ వాంటింగ్ పర్సన్ అండ్ సో సో బై ది టైం నా సంతానం ఇలా ఉండాలి అని వీడు అనుకునేప్పటికి అయిపోయింది ఈ అది క్రియేట్ అండ్ ప్రాబ్లమ్స్ వచ్చింది సార్ ఎందుకంటే సంతానం వీడు అనుకున్నట్టుగా ఎన్నడూ ఉండరు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినే ప్రసక్తే లేదు అసలు తెల్లలు చెప్పిన మాట వినే ప్రసక్తే లేదు అసలు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడూ అలాగే ఉంది సో లోకం యొక్క స్వభావం అలాగే ఉంది అంచేతనే శ్రీరాముడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వచ్చింది అందరూ చెప్పిన మాట వినేది పిల్లలైతే శ్రీరాముడికి ప్రత్యేక శ్రీరాముని అవతార పురుషుడిగా ఆరాధించాల్సిన సందర్భమే లేకుండా పోయింది కాబట్టి కనుక కా మన చూడండి సంతానం విషయంలో వీఆర్ వాంటింగ్ పర్సన్స్ తర్వాత అద్దె కొంపలో ఉన్నవాడు స్వంతుళ్ళు కావాలని కోరికతో ఉంటాడు స్వంతింట్లో ఉన్నవాడు కృతార్థులుగా ఉండొచ్చు కదా సొంతింట్లో ఉన్నవాడు కృతార్థుడు అయిపోవాలి కదా అద్దీ కట్టక్కర్లేదు మహారాజులాగా ఉండొచ్చు ఎవరో అడిగివాడు ఉండడు హీఈ్ ది కింగ్ but he is still a wanting person. For some reason or other, he is the wanting person. Even with reference to the house, he is the wanting person. High area look good a wanting person. We have no room, but are no room We would just buy again, so we have to buy governmentуки. Not just as people sold their lives a whole all day, their left emancipation because many there are things like how they are. గదిలో చోటు ఆటోమేటిక్గా వస్తుంది హృదయంలో చోటు ఉంటే గదిలో చోటు ఆటోమేటిక్గా వస్తుంది సో కాబట్టి వాళ్ళింగ్ ఎల్డర్లీ పర్సన్స్ జీవితంలో అన్నీ చూశారు కదా ఎదుగుదరు ఉద్యోగాలు చేశారు వాళ్ళంత లక్షలు సంపాదించారు ఖర్చులు పెట్టారు పెళ్ళిళ్ళు చేశారు ఇల్లు పెట్టారు అన్ని చేశారు ఇంకా వాలంటీరింగ్ ఎందుకు వైది పర్సన్స్ డ్రిమ్ అయిన వాలింటింగ్ పర్సన్ సో ఈ విధంగా మనిషి యొక్క జీవితంలో ఇది అనుభవానికి వచ్చేటువంటి ప్రధానమైన సత్యం ఏమిటంటే ఐ ఆమ్ ఏ వాంటింగ్ పర్సన్ ఆల్ ది వే మీరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన హీ హీ సపోర్ట్స్ యువర్ వాంటింగ్ పర్సన్ మీ చేత ఏదో పూజలు చేయిస్తారంటే మీ కోరికలు తిరిగి పూజలు చేయిస్తానంటారు మీ కోరికలు తిరిగి పూజలు చేయిస్తానంటే అది వాంటింగ్ పర్సన్ సపోర్ట్ చేసినట్టే ఉంది కానీ వాట్ ఆల్ సిటీస్ సో అంచేతనే భాగవతుల్లోనూ అక్కడ చెప్తారు ఎప్పుడు కూడా కోరికలతో ఉన్న మనిషికి అయినా కోరికలకు అతీతంగా ఎదిగి ప్రయత్నం చేయరా అని చెప్పమన్నారు కానీ ఈ కోరికల కంటే కూడా మంచి కోరికలు ఇంకా ఉన్నాయి ఆ కోరికలు కోరుకో ఆ కోరికలను తీర్చుకుని కర్మల్ని చేసుకో అని ఈ విధంగా సలహా చెప్పొద్దని చెప్పారు ఎందుకంటే అలా సలహా చెప్పడం ఎలాంటిదంటే గుడ్డి గోయిలోకి పోయడం వాడు ఆల్రెడీ గుడ్డి వాడు మీరు మాట్లాడుకోకుంటే వాడంతరం వాడే పడిపోవచ్చు లేకపోతే పడకపోవచ్చు కూడా బట్ వీడు వెళ్ళి పని కట్టుకుని వాళ్ళు వేలో పారేయాలని సో ఆ యాజ్ ఎ వారింటింగ్ పర్సన్గా ఉండి సంసారంలో కామనలతోటి గెలుగల్లాడుతూ ఉన్నవాడికి ఇంకో కొన్ని కామనలు వాడికి జత చేసి ఈ కామనలు మీ దగ్గర ఉన్నాయా లేవా అంటే లేదండి నాకు ఈ కామను ఎప్పుడు నేను గమనించడం లేదా ఇప్పుడు నవ్వు చింక్ అని ఈ విధంగా కొత్త కొత్త కామనాలను నేను నేర్పి దానికి కావలసిన కర్మలను వాడికి చేయిస్తూ వాడేమో లక్ష రూపాయలతో హైగా విశ్రాంతిగా ఉంటే నీకు పది లక్షల ధనం వచ్చి ఉపాయం చెప్తాను యాగవ హటినీకే చేయిస్తానంటాడు ఏమి దురదృష్టకరమైన విషయం హీ ఈజ్ అదర్వైజ్ హీ ఈజ్ హ్యాపీ ఇప్పుడు వాడికి వాళ్ళు లేనిపోని కామనని రేకెత్తించి పరిపేత కర్మలో ప్రవేశపెట్టారు సో ఈ విధంగా ఈ కామనను కామనకు అతీతంగా ఎదగమని బోధించేటువంటి సందర్భమే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి కూడా కామన అన్నది అతి సహజమైన విషయము అని స్వీకరిస్తుంది ప్రతి వాడి అనుభవంలో ఉన్న విషయమే ఇది ఒక జ్ఞానం ఈ అజ్ఞానాన్ని ఫిలాసఫైజ్ చేశారు తాత్ ఈ అజ్ఞానాన్ని వాళ్ళు ఒక పుస్తకం మీద రాసిపెట్టారు కాబట్టి కామన అన్నది వ్యక్తి యొక్క మౌలిక స్వరూపంలో భాగం కాదు అంచేతనే మీరు మీ మౌలిక స్వరూపాన్ని చేరుకున్న సందర్భాల్లో మీరు పూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతారు మౌలిక స్వరూపంలో కామన అనేది అంతర్భాగమైపోయిన పక్షంలో మనిషి ఎప్పుడూ కూడా పూర్ణమైన ఆనందాన్ని పొందే సందర్భమే లేకుండా ఉండేది కానీ అలా కాదు పరిస్థితి మనం గమనించాల్సింది ఏంటంటే కామనా అనేది ఏదైతే కలదో ఇది ఇట్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ గెస్ట్ కొంతమంది అన్డిజైరబుల్ పీపుల్ ఉంటారు దోమ లాంటి వాళ్ళు అలాగే మనం వాళ్ళ మీద ఇప్పుడు చేయటం అదే అవసరం మనం దోమతట్ లాంటిది ఒకటి పట్టుకుని ప్రశాంతంగా ఉండటం సో అదేవిధంగా వాళ్ళని దూరంగా ఉండటం అదేవిధంగా కామనా అనేది కూడా ఇట్ ఈజ్ ఎ వెరీ మచ్ అన్డిజైరబుల్ గెస్ట్ వీ డోంట్ వాంట్ దట్ అసోసియేటెడ్ విత్ ఇట్ కాబట్టి ఈ సత్యాన్ని మన మౌలిక స్వరూపంలో భాగం కాదు అని గుర్తించాలి సో అధ్యతన శంకర్లు అంటున్నారు బుద్ధ్యాశ్రయ కామ బుద్ధ్యాశ్రయాన్ని ఎలా అంటావు ఆత్మాశ్రయాన్ని ఎందుకలము అంటే కామో ఎస్య కామా యస్య హృదిశ్రుతా ఇది శృత్యం తర్వాత మరో శృతిలో ఇకోపనిషత్తుంది దీని యొక్క హృదయమునందు ఏ కామునలు గలవో అయితే హృదయంలో హృదయం బుద్ధి ఈ హృదయంలో కామనులు ఎక్కడి నుంచి వచ్చేవి అంటే అవిద్య వాసన ప్రచయ వీటికి అజ్ఞానం ఉన్నది అజ్ఞానం యొక్క స్వరూపం ఎట్టిది తాను పూర్ణులను అని తెలియకుండా అజ్ఞానం అనేది తన యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం చేత దాని స్థానంలో ఎవరో వచ్చి చేరుతూ ఉంటాయి మీకు త్రాడు త్రాడుగా కనపడిందనుకోండి ఇంకా అక్కడ వికల్పాలు ఏముండవు అది ఇదే అదే అని ఇన్ని రకాలు ఏముండదు ఏదో ఒక స్థిరమైన జ్ఞానం ఉంటుంది ఎప్పుడైతే మీరు త్రాడుని త్రాడుగా గుర్తించలేకపోతారో ఇంకా అన్ని రకాల వికల్పాలు ఆరంభం అవుతాయి అక్కడ ఒకడు దాన్ని చూసి పాము అనుకుంటాడు ఇంకొకడు మాలు అనుకుంటాడు మరొకడు కర్ర అనుకుంటాడు ఇంకొకడు అక్కడ నీటి నీరు ఒకటి అలాగే పేగలా ఉందనుకుంటాడు ఎవెవో అనుకుంటాడు ఎవరి సంస్కారాన్ని బట్టి వాడు అనుకుంటాడు కాబట్టి అదేవిధంగా అసలంటూ మౌలికంగా అజ్ఞానం ఒకటి నిలబడి అస్థిరంగా ఉన్న సందర్భంలో ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం మాట ఆ యథార్థ స్వరూపం ఎప్పుడైతే తెలియలేదో దాని ఎందు ఆత్మయందు అనేకములైన భ్రాంత దర్శనములను వీడు కలిగి ఉంటాడు కాబట్టి ఆత్మ అపూర్ణము ఆత్మ అంటే నేను అర్థం నేను అపూర్ణముడను నాకు ఈ లోటు ఈ లోటు అని ఒక పెద్ద లిస్ట్ రాసి ఉంటాడు మనకున్న లోట్లన్నీ లిస్ట్ కింద రాసేయటం కొన్ని పెర్మనెంట్ లోట్లు అంటే ఆ లిస్ట్ అలా పెర్మనెంట్గా ఉంటుంటాం ఆ యుహు ఆయుర్దాయం వీడికి ఎప్పటికీ ఆయుర్దాయం కావాలి ఈ డెబ్బై వేల వరకే ఎనిమిది ఎనిమిది కావాలి ఎనభై వేల వరకు కావాలి తొంభై వేల వరకు కావాలి వంద వేల కాబట్టి ఆ యుహ అన్నది ఒక ఒకటి వేసేసుకుంటారు సో ఇలా ఏవో లిస్టులు ఉంటాయి సో ధనం ధనం ఎంత ధనం ఉన్నా ఇంకా కావాలి కాబట్టి ఈ విధంగా ఈ కామనలోని మనస్సులో బుద్ధి ఉంటాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చేవి కామనులు అంటే ఇందాక మనం వచ్చేశాను కామానికి ముందు కర్మ ఉంటుంది కామలు ఉంటే సరిపడదు ఆ కామనాన్ని ఫ సఫలం చేసుకోవడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఓ కర్మ ప్రవాహంలో కొనుగొట్టుకుపోతూ ఉంటాడు కామన్ గలవాడు కామనకి వెనుక అజ్ఞానం ఉంది అవిద్య ఈ అవిద్య వలన ఆత్మస్వరూపము తెలియకపోవటం వలన అనేక వాసనలు ప్రత్యయ అంటే గుట్ట వాసనా ప్రత్యయ బాగా పోగేసుకున్న వాసనం రోజు సంసారంలో తిరుగుతూ వీడు దృష్ట ఆనుశ్రవిక అన్నారు అనేక చూస్తూ ఉంటాడు చూసిందల్లా కావాలని తెచ్చి పెడతాడంటారు చూడండి పిల్లలు వీడు కూడా అలాంటివిడే కావాలి ఏడు చూస్తే అది కావాలి చిన్నపిల్లలకి చాక్లెట్లు అవి కావాల్సి ఉంటాయి చూ ఏడు చూస్తే మనకేమో ఏమో గ్యాడ్జెట్స్ ఏమో రకరకాల కోరికలు ఉంటాయి సో ఈ డ్రెస్ ఉండాలి ఆ డ్రెస్ ఉండాలి ఈ ఫ్యాషన్ ఉండాలి ఆ ఫ్యాషన్ ఉండాలి ఫ్యాషన్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ సో ఈ విధంగా చూసిన వల్ల కావాలని కోరతాడు అయితే చూసిన దాంతో సరిపడదు విన్న వల్ల కావాలి ఆనుశ్రవిక వింటాడు స్వర్గం చూశారా చూసి కోరాడా స్వర్గాన్ని స్వర్గం గురించి వింటాడు స్వర్గంలో ఏదో డ్యాన్స్లో పార్టీలు ఉంటాయని వింటాడు ఆనుశ్రవిక ఆ విన్నవన్నీ కావాలంటాడు చూసినవన్నీ కావాలి విన్నవన్నీ కావాలి సో ఈ విధంగా అజ్ఞానం చేత తన స్వరూపము పూర్ణము అని తెలియకపోవడం చేత ఈ జగత్తులో లభించే విషయభోగములన్నీ కూడా మిథ్య అవి హానికారకములు అనే సంగతి కూడా గుర్తించకపోవడం చేత వాసనలను ఈ కామ వాసనలను అలా పోగు చేసుకుని పోగు చేసుకుని పెద్ద గొట్టగిన పెట్టుకుంటాడు అవిద్య వాసన ప్రచయ అదే హృదయ గ్రంథి అంటే బుద్ధి ఆశ్రయముగా కలిగి ఉంటుంది ఆ మాట ఏంటున్నారు ఆయన హృదయాశ్రయోసౌ నాత్మాశ్రయ సో కామనా అన్నది కామన్ జనరల్గా మాట్లాడుతున్నారు ఎనీ డిజైన్ ఎనీ వాంట్ ఇట్ ఇట్ ఇట్స్ లోకస్ ఈజ్ యువర్ ఇంటలెక్ట్ యువర్ మైండ్ నాట్ యుద్ధ కాబట్టి ఆత్మా ఆత్మ అంటే యూ ఇంటలెక్ట్ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఉపకరణం ఇటు మైండ్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ యూ యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ దిస్ డిజైడ్ దిస్ వాంట్ ఈజ్ ఇన్ ది ఇన్స్ట్రుమెంట్ అయితే మన అనుభవం ఎలా ఉంది నాలోనే లోటు కలదు అనే అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే వివేకం లేకపోవడం చేత నా నేను నా మనస్సు అనే వివేకం లేకపోవడం ఇది నేను నేను నా మనస్సు వివేకం ఆ వివేకం లేకపోయేప్పటికీ మనస్సులో ఉన్న లోటే నాలో ఉన్న లోటుగా పరిణమించి ఆ విధంగా వీడు అజ్ఞాన అజ్ఞానం చేతనే కామనను కలిగి ఉన్నాడు కాబట్టి అసౌహృదయాశ్రయ ఈ కామన అన్నది హృదయమున హృదయం బుద్ధి బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుందే కానీ ఆత్మాశ్రయము కాదు ఆత్మ యొక్క స్వరూపంలో ఏ కామనా ఉండదు అంటే అతను చిన్నపిల్లవాడియందు ఆత్మ ఉన్నది ఆత్మని ఆత్మస్వరూపుడే కానీ బుద్ధి లేదు అంటే అయితే వారికి ఏ ఆకలేస్తే ఆ ఏడవడం తప్పించి వారికి ఇంకే కామనలు ఉండవు క్రమక్రమంగా బుద్ధి నేర్చుకున్న తర్వాత కామనలన్నీ బయలుదేరతాయి కాబట్టి ఎప్పుడైతే నాత్మాశ్రయ ఆత్మాశ్రయము కామన కాదు అని అన్నారో కార్తికుల యొక్క కామము ఆత్మను అని వాళ్ళు చెప్తారే అది నిరాశ దాన్ని తిరస్కరించటం అని ఆ వాదాన్ని నిరాకరించారు అనుభవం చేత నిరాకరిస్తారు శృతి వాక్యం చేత ఓకే భిద్యతే భేదం వినాశం ఆయాతి అది భిద్యతే అంటే భేదం ఆయాతి భేదం అంటే విడిపోవుట విడిపోవుట అనే స్థితిని పొందును అంటే ఏమిటండి వినాశం ఆయాతి వినాశమును పొందును ఏమిటి వినాశం పొందుతుంది ఆ వాంటింగ్ పర్సన్ డిమాండింగ్ పర్సన్ మైండ్ ఏ డిమాండింగ్ మైండ్ ఏ వాంటింగ్ మైండ్ అది వినాశమైపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఆలోచించండి జీవితంలో ఏ డిమాండింగ్ మైండ్ ఆర్ ఏ వాంటింగ్ మైండ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ ట్రబుల్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ ఫర్ ఆల్ అదర్స్ అరౌండ్ ఆల్సో ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి ఇది తెచ్చిపెట్టు అదిచ్చిపెట్టు ఈ కోరికుంది ఆ కోరికుంది అని చెప్పేసి ఆ విధంగా కోరికలు కోరుతూ ఉండేవాడు వాడి వారికి మనస్సుకి శాంతి ఉండదు వాడు చాలా కష్టపడుతూ ఉంటాడు వాడు చుట్టుపక్కల వాళ్ళనే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంచేతనే అటువంటి మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు డిమాండింగ్ పర్సన్ దగ్గరికి దూరంగా ఉంటారు సంస్కృతంలో శ్లోకం ఉంటుంది ఎప్పుడు పరుషంగా మాట్లాడేవాడు ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అడిగేవాడు పళ్ళు సరికే తోముకోనివాడు ఇలాగ ఎవరో మూడో నాలుగో ఉన్నాయి వీళ్ళకి దూరంగా ఉంటారు అందరూ కానీ ఇలాగ లిస్ట్ ఏదో ఆ శ్లోకం గుర్తుంది సో మనం పరుశుభ్రంగా తోకుంటూ ఉండాలి అమట పక్కలేదు ఆ శ్లోకంలో ఉంది కాబట్టి చెప్పాను మధురంగా మాట్లాడదాం సో ఎప్పుడు మనం ఇప్పుడు ఎదురువాళ్ళు ఏదైనా అది అడుగుతారనుకోండి మనం ఇవ్వలేకపోతాం అనుకోండి మధురంగా చెప్పచ్చు చూడండి మీరు ఇచ్చి కూడా పరుషంగా మాట్లాడితే దానికి విలువ లేకుండా మీరు ఇవ్వకుండా మధురంగా మాట్లాడితే ఎదుర ప్రేమగా మా స్వామితో ఒకటి ఉంది ప్రేమగా మాట్లాడి విషం తాగించేస్తాను మీరు ప్రేమగా మాట్లాడి నాయనా అమ్మ అంటూ ప్రేమగా మాట్లాడి ఈ విషం పుచ్చుకోరా అంటే వాడు విని విషం ఎలా తాగుతారండి చచ్చిపోతానేమో విషం తాగితే అంటే పర్వాలేదురా నేను ఇంత ప్రేమగా చెప్తున్నాను నా కోసం నువ్వు తీసుకోవాలి వాడి ప్రేమ సరే కాదు అంటే వాడు ఒత్తుకుంటారు సో ప్రేమగా మాట్లాడి మీరు విషం తాగి మీరు కోపంగా మాట్లాడితే వాడు అమృతం ఇచ్చినా కూడా నాకు అక్కలేదు అమృతం లేచ కలుగుతాడు కాబట్టి మధురంగా మాట్లాడడం సో సో పరుషంగా మాట్లాడకపోవటం ఈ లక్షణాలు సో అస్తమానం కామనులు ఉన్నాయనుకోండి మా చిన్నప్పుడు మేము వీధిలోకి వెళ్ళేవాళ్ళం కాదు పిల్లలం ఎందుకంటే అటు అక్కడ పెద్ద ఒక ఆయన నా ఆయన పని చెప్పింది కదా అటు పని చెప్పి అదే వెళ్ళరాదా అని కదా ఇంకా సరే దొరికిపోయాను రా బహుమాతం ఉంటుంది కదండి ఏమిటండి ఆయన వెళ్తే ఆ రోడ్ చెరువు గట్టుకు వెళ్ళి ఆ పాన్ షాప్లో ఒక పాన్ ఒకటి తెచ్చిపెట్టి ప్రమాణించాడు దాంతో ఆ వీధి కనబడితే అమో అని ఇటు పారిపోయిన సో ఆ విధంగా కామన అన్నది తనకు చాలా సమస్య రూపంగా ఉంటుంది ఎదరవాళ్ళకు కూడా చాలా సమస్య మన వాళ్ళు ఈ మన వాళ్ళు హృదయంలో జ్ఞానానికి ప్రతిష్ట చేసి ఈశ్వరుల్ని భక్తిని ప్రతిష్ట చేయడానికి బదులుగా కామనని ప్రతిష్ట చేసి కూర్చున్నారు కర్మకాండంతా కూడా ఈ హృదయంలో ప్రతిష్ఠితమైన కామనకి సపోర్టింగ్గా నిలబెట్టారు ఉపాసనా కాండా కూడా అలా నిలబెట్టారు టెంపుల్ సిస్టమ్లంతా కూడా కలుషితం చేసి పెట్టారు కమర్షియలైజ్ చేసి కలుషితం చేసి పెట్టారు నిష్కామ భావనకి టెంపుల్కి సంబంధం లేదనే స్థితిని నిర్మాణం చేసి పెట్టారు సో అసలు ది రెలిజియస్ మైండ్ అలాగే ఉంటుంది కాబట్టి వన్ షుడ్ రైజ్ అబౌ ద రెలిజియస్ మైండ్ వన్ షుడ్ బికమ్ స్పిరిచువల్ రిలిజియస్ మైండ్ ఎలా ఉంటుందంటే ఈ కోరిక ఉంది కాబట్టి దీనికి ఏ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది అనుకుంది రిలిజియస్ మైండ్ స్పిరిచువల్ మైండ్ ఏమిటంటే ఈ కోరికలకు మనం అతీతంగా ఎదగాలి అని ఆలోచిస్తుంది స్పిరిచువల్ మైండ్ అంత తేడా ఉంది రెండింటికి కాబట్టి సో ఈ ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపము పూర్ణము అని మనకి శాస్త్రం చెప్తుంది నాలో ఈ విధమైనటువంటి వెలిపి నాలో కనపడుతుంది నాలో ఎవేవో కామనులు ఉన్నాయి వట్ ఈజ్ ది లాజిక్ ఆఫ్ దీస్ డిజైర్స్ వై షుడ్ ఐ డిజైర్ దిస్ వే దట్ వే వై షుడ్ ఐ హ్యావ్ దీస్ డిజైర్స్ డిజైర్ అన్నది మనిషిని ముప్పతిప్పులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతుంది బంధించి వస్తుంది డిజైర్ అన్నది మీరు ఒక కోరిక మీకుంటే ఈ కోరికకి సంబంధించి ఎవరి వారి చేతిలో వారి చేతిలో పగ్గాలు పెట్టినట్టే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు చూడండి వాళ్ళకి బోలంత డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర బోలద్ద అధికారం ఉంటుంది మంది మార్పులు అయినా వాడు వచ్చి ఓ పూలింటి ముందు నిలబడి అక్కడ ఒక భేదవాడి దగ్గర నిలబడయ్యా నమస్కారం ఇటు ఓటు వేయమని అడుగుతారు ఎందుకంటారు కామనా అంత మనిషిని పిల్లి పులిని పిల్లిగా మార్చేస్తుంది కామన సో ఇప్పుడు ఒక పెద్ద మహాత్ముడు ఒక ఆయన ఉండేవారు ఆయనకి రాత్రి పడుక్కోబోయే ముందు ఒక షేరు పాలు తాగడం అనమాట ఆ షేరు పాలు తాకపోతే ఆయనకి నిద్రపడ్డదా దాంతో ఆ కారణంగా ఆయన ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ధనికుల్ని ఆశ్రయించి జీవించాల్సి వచ్చింది ఎందుకంటే షేరు పాలు విలేజ్లో ఇవ్వాలంటే ఎవడో సామాన్యుడు ఎవడో ఇవ్వలేడు పూర్వకాలం చెప్తున్నాను ఈ రోజుల్లో కొంచెం మెటీరియల్ అవైలబిలిటీ పెరిగింది పూర్వకాలం మెటీరియల్ దొరికిది కాదు సో ఆ సందర్భంలో ఈయనకి పాలు కావాలి షేరు పాలు తాగితే కానీ మనిషి నిలబడలేడు ఆ స్థితిలో ఆ ధనికులను ఎవరైనా ఆశ్రయించి సేకి జీనం ఎవరైనా పట్టుకుని వాళ్ళు ఆ పాలు పంపిస్తూ ఉంటే ఆ పాలు తాగి ఆయన కారక్షతం చేసేవారు ఇప్పుడు ఆ పాలు అందరూ మనం గ్రహ అందరూ ఇవ్వలేరు భిక్ష ఇవ్వగలుగుతారు కానీ ఇన్ని పాలు ఎక్కడి నుంచి సో పూర్వం పిల్లలకి పాలంటేనే చాలా కష్టంగా పెరిగేవి సో ఈ స్థితిలో ఈయనకి సేదు పాలు పరిస్థితి అందరూ ఇవ్వలేరు కాబట్టి ఆ గ్రామం మొత్తం మీద రెండో మూడో కుటుంబాలు ఉంటాయి బాగా ధనిక కుటుంబాలు ఈయన వాళ్ళకి ఒదిగి మదిగి ఉండాల్సి వచ్చింది హీయూజ్ టు సబ్సర్వ్ దెమ్ బికాజ్ వాళ్ళని వాళ్ళ వాళ్ళ కోపం వచ్చిందనుకోండి ఈయన పాల ఆగిపోతాను చూడండి చిన్న అంశంలో స్వాతంత్రానికి స్వేచ్ఛపోతుంది ఆ ఫ్రీడమ్ ఉండదా సో ఇంతే దృష్టాంతం చెప్పాను సో ది పాయింట్ ఈజ్ ఎగరవాడి చేతిలో మన మన మన పగ్గాలు పెట్టడం అంటే పగ్గాలు పెట్టడం అంటారు ఈ జీవిత రథం పగ్గాలు ఎవరవాడి చేతిలో పెట్టినట్టే మీరు ఒక కామనని కలిగి ఆ కామన వాడి ద్వారా తీరాలి అంటే ఇంకా అంతకంటే అంత అంతకంటే పరాధీనత ఇంకొకటి లేదు సర్వం పరవశం దుఃఖం సర్వం సుఖం అని మనుస్ఫూర్తికారుడుతాయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ డిన్నర్ కావాలనుకోండి ఫస్ట్ క్లాస్ డిన్నర్ ఉంటే బాగానే ఉంటుంది మేము కడుపు నుండి ఫోన్ చేయొచ్చు సమస్య కాదు మంచిదే కానీ ఆ డిన్నర్ కోసం అని ఎవరివాడి మీద మన స్వంతంగా మనకి కేవలం చారు మజ్జిగ అన్నమే మన దగ్గర ఉంటాయి దీంట్లో ఏది సుఖమో ఏది దుఃఖమో అంటే ఇక ఎదరవాడి మీద ఆధారపడిన ఫైవ్ కోర్స్ డిన్నరే దుఃఖం స్వవశం తన చేతిలో ఉన్నటువంటి చారు మజ్జిగ అన్నమే సుఖము కాబట్టి సుఖదుఖముల నిర్వచనం అలా చెప్పారు సుఖము అంటే భోగ సామగ్రి అది లేకపోవడం దుఃఖమని చెప్పలేదు స్వేచ్ఛ సుఖమని స్వేచ్ఛ లేకుండా అనేది దుఃఖం అని చెప్పారు దట్ ఇన్నర్ ఫ్రీడమ్ నేను మాట్లాడుతున్నాను స్వేచ్ఛ అంటే ఫిజికల్ ఫ్రీడమ్ కాదు స్వేచ్ఛ అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళి సికింద్రాబాద్ బస్సు ఎక్కి సికింద్రాబాద్ అయినా అయితే అల్వాల్ బస్ ఎక్కి అల్వాల్ వెళ్ళచ్చు యూ హ్యావ్ ఫ్రీడమ్ నేను అలాంటి ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడుతున్నాను దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ ఫ్రీడమ్ మనది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి యూ హ్యావ్ ది ఫ్రీడమ్ టు ఓట్ ఫర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ పొలిటికల్ ఫ్రీడమ్ యూ హ్యావ్ ది ఫ్రీడమ్ టు గో టు ఏ హోటల్ దిస్ సైడ్ to to go to a hotel this side. అర్ టు గోటు ఏ హోటల్ దిశాయి యు హి ఫ్రీడమ్ యూహో ది ఫ్రీడమ్ టు గో హోమ్ ఆది to హాది ఫ్రీడమ్ టు గో టు ఏ హోటల్ ఆరే బార్ ఆరే డ్యాన్స్ పార్టీ యూహో ది ఫ్రీడమ్ దట్ ఈజ్ ఫిజికల్ freedom. పొలిటికల్ ఫ్రీడమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్ ఐఎమ్ talking of the inner mental freedom. Adi, కామన్ unna ఉన్నవాడికి a freedom, లభ్యం కాదు ఎప్పుడైతే ఆత్మస్వరూపము పూర్ణము అసలు ఈ కామన్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ని అనలైజ్ చేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా తన హృదయంలో ఉండే కామనలనే పరిశీలించుకోవాలి ఏమిటి ఈ కామన అని ఆలోచించుకోవాలి ఆలోచించుకుని దాన్ని విశ్లేషణ చేసుకోవాలి ఈ కామన అవసరమా ఎందుకు ఈ కామన నాకు అని ఏవేమో కోరికలు పిచ్చి పిచ్చి కోరికలు అనే సందర్భం లేని కోరికలు ఒక ఆయనకి ఊరేగాలని కోరిక ఎందుకు పళ్ళకే ఎక్కి ఊరేగడం వాట్ఫా నాకు ఎందుకు పలక ఎక్కువే ఒకప్పుడు మాట ఇంకో ఇంకో సందర్భంలో ఏనుగెక్కాలని కోరిక ఎందుకు ఏనుగెక్కడం వాట్ఫా లేకపోతే ఏదో బాంబే వెళ్ళి చూసి రావాలని కోరిక ఎందుకు బాంబే చూడదు ఎందుకు ఏదో కోరిక అసలు ఏ కోరికైనా సరే ఎద రిలిజియస్ డిజైర్ ఆర్ వరల్డీ డిజైర్ ఎనీ డిజైర్ ఇట్స్ బైండింగ్ మీరు వరల్డ్ యాక్టివిటీస్ చేయొచ్చు రిలిజియస్ యాక్టివిటీస్ చేయొచ్చు బట్ ది బేసిస్ మే నాట్ బి డిజైడ్ దట్ ఈస్ ది ఐడియా కనుక ది స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ని బాగా త్వరగా ఎనరైజ్ చేసుకోవాలి తనలో తాను పరిశీలించి చూసుకోవాలి దాంతో ఏమవుతుందంటే ఒక ఫ్రీడమ్ నిర్మాణం అవుతుంది కామనులు బాగా తగ్గిపోతాయి భేదమాయాతి అలా అలా అలా అలా పోతాయి మీలో మీకు ఒక పూర్ణత్వము సాక్షాత్కరిస్తుంది సో ఆ విధంగా జీవన్ముక్తి అన్నది మీ హృదయంలోనే మీ కొరకు మీ అటెన్షన్ కొరకు వేచి ఉన్నది అది మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఈ క్షణంలో మీరు సంప్రదించారు ఇట్ సింపుల్ ఎస్ దాట్ సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ వన్స్ ఫుల్నెస్ దట్స్ ఆల్ భేదం వినాశం ఆయా తర్వాత ఛిద్యంతే సర్వే జ్ఞేయ సంశయా సర్వ సంశయా ఛిద్యంతే సర్వే సంశయా అన్ని రకముల సంశయములు సంశయము అంటే సందేహం ఆత్మ విషయంలో సందేహం ఉండదు ఎందుకంటే ఆత్మవిషయంలో అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోయింది తస్మిన్ దృష్టే బరాబరే కదా ఆత్మ సాక్షాత్కార ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆత్మవిషయంలో సందేహం ఎలాగో ఉండదు ఆత్మవిషయంలో సందేహం సెటిల్ అయిపోయింది ఎందుకంటే ఆత్మజ్ఞానం కలిగింది కనుక ఆత్మవిషయంలో సందేహం పోతుంది కానీ జ్ఞేయ విషయం అంటే దృశ్య జగత్తుకి సంబంధించి సందేహాలు ఉంటే ఉండిపోతాయి కదా అని మీరు అనొచ్చు ఉండవు దృశ్య జగత్తు గురించి సందేహాలు ఏంటండి దృశ్య జగత్తు మిథ్య అని తెలిస్తే దాని సందేహమే ఉంటుంది మిథ్య యొక్క ఎనాలసిస్ అది వృధానవసరం ఇప్పుడు నాకు నెక్లెస్ పెట్టుకోవడం అనవసరం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేరింగ్ ఏ నెక్లెస్ అయిపోయింది ఇప్పుడు ఈ నెక్లెస్ యొక్క డిజైన్ ఎలా ఉండాలి ఏం ఉండాలి ఈ సందేహాలన్నీ ఉంటాయా నెక్లెస్ పెట్టుకోవాలో కోరుకుంటే సందేహాలు ఉంటాయి కానీ నెక్లెస్ ఐ డోంట్ నీడ్ అనే అనేటువంటి అవగాహన స్పష్టమైన అవగాహన ఉందనుకోండి ఇంకా నెక్లెస్ గురించి సందేహాలే ఉంటాయి ఏముండవు కాబట్టి జ్ఞేయమునందు వాస్తవ బుద్ధి అంటే ఈ జ్ఞేయము సత్యము జ్ఞేయము అంటే తెలియబడే జగత్తు దృశ్య జగత్తు ఇది సత్యము నా భ నా సుఖము ఈ జ్ఞేయమైనా లేక దృశ్య జగత్తులో ఉన్నది అని ఆ గాఢమైన అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞేయము విషయంలో సందేహం ఉంటుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు నా జాతకంలో నా పరిస్థితి ఏమిటి ఈ గ్రహాలు ఎక్కడున్నాయి అని వాడికి సందేహం ఉంటుంది ఒకరికే అందరికీ అలాంటి సందేహాలే ఈ సందేహం ఎందుకుందంటారు ధ్యాయ జగ దృశ్య జగత్తుకు సంబంధించి సందేహం ఎందుకు వచ్చింది వాడికి ఆత్మస్వరూపం తెలియదు కాబట్టి ఆ సందేహం ఆత్మస్వరూపం తెలిసిన వాడికి ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ నా రాహుగ్రహం అక్కడ ఉండేది ఇక్కడ ఎక్కడుందో అనే డౌట్ వస్తున్న వాడికి రావాత ఆత్మకి పుట్టుక లేదు ఆత్మకి మరణం లేదు అనే ఖచ్చితమైన అవగాహన కలిగిన జ్ఞానికి పూర్వజన్మలో నేను ఏమై ఉంటాను నెక్స్ట్ జన్మ ఏమిటవుతుంది అసలు ఈ జన్మలు ఎలా వస్తాయి ఏమిటి ఈ ప్రయాణం ఏమిటి ఇది ఎలా వచ్చింది అది ఎలా వచ్చింది ఈ రకమైన సందేహాలు ఇవి అండ్లెస్ అజ్ఞానికి అండ్లెస్ జ్ఞానికి ఉండనే ఉండవు కాబట్టి అన్ని సందేహాలు కూడా ఆత్మ సంబంధించిన సందేహాలు ఎలాగో ఉండవు అనాత్మయైన జగత్తుకి సంబంధించిన సందేహాలన్నీ కూడా నివారణ అయిపోతాయి అంటున్నారు సర్వశబ్దానికి అర్థం అది అన్ని సందేహాలు ఏ సందేహం మిగలదు అంటే దాని మీద శంకర్ వీడియో ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు దీన్ని తరచుగా కొట్ చేస్తూ ఉంటాం మేము లౌకికానం ఆ మరణాత్ గంగా స్రోతోమత్ ప్రవృత్ ఈ సందేహాలు ఆ మరణాత్ అందర్ హ్యాండ్ జ్ఞానికి క్షణంలో అన్ని సందేహాలు పటాకంచలు అయిపోతాయి టూ అన్ దర్ హ్యాండ్ లౌకికులకి ఆ మరణాత్ రండి కూర్చోండి ఈ చూజ్ అ సీట్ మీరు కూర్చున్నప్పుడు కూర్చోవచ్చు లౌకికులకి మటుకు సందేహాలు ఆ అంటే వరాకు సంస్కృతంలో ఆ అని వస్తుంది ఈ ఆ వచ్చినప్పుడు పంచమే హక్తి ఆ ఉన్నప్పుడు తప్పనిసరిగా పంచమే నివృత్తి వస్తుంది సో ఆ మరణాత్ మరణించే సమయం వరకు కూడా లౌకికులకి సందేహాలు అలాగే ఉంటాయి దానికి శంకరులు అంటున్నారు గంగా స్రోతోవత్ ప్రవృత్త అంటారు ఇప్పుడు గంగు ఉందనుకోండి మీరు విడిపోయింది కదా ఇంకా ఎండిపోతుంది కంకా ఎండిపోతుంది ఎందుకంటే మీరు విడిపోతుండగానే ఇంకో నీరు వచ్చేస్తూ ఉంటుంది దాని స్థానంలో కాబట్టి గంగా ప్రవాహం అన్నది లేకుండా పోయి ప్రసక్తే లేదు ఎందుకు లేకుండా పోదు గంగా ప్రవాహం ఎందుకు లేకుండా పోదు ఎందుకంటే ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న నీరు నువ్వు గంగా అంటే ఏమిటి గంగ అంటే నీరే కదా ఇదే ఇప్పుడు ఉన్న ఈ లేయర్ ఆఫ్ వాటర్ ఇది దిస్ ఇస్ మూవింగ్ అవే దేర్ సో దేర్ షుడ్ బి నో మోర్ వాటర్ హియర్ అని అంటే దైది టైం ఈ వాటర్ మూవ్ అయ్యేప్పటికీ ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది దాని స్థానంలో అలాగే మన జీవితంలో ఈ సందేహాలు ఉన్నాయి చూసారా ఓ సందేహా నివృత్తి దాని వెంటనే ఇంకో సందేహం అలా గంగా స్రోతోవత్ ప్రవృత్ ఒక సందేహం అడిగి తీరితే ఇంకో సందేహం అన్ని నాన్ ఇష్యూస్ అన్ని నాన్ ఇష్యూస్ అంటే నాన్ ఇష్యూస్ ఇప్పుడు ఒక ఆయన అడిగారు మనం విశ్వామిత్ర మహర్షుడు ఏ గోత్రం అని అడిగారు ఎందుకంటే విశ్వ ఈ వర్త్ ఆఫ్ డౌట్ ఇది ఇప్పుడు దాని ఆ డౌట్ని హౌ టు అండర్స్టాండ్ దట్ డౌట్ విశ్వామిత్ర మహర్షులు ఏ గోత్రము అంటే ఇప్పుడు వాట్ హీ విల్ డూ విత్ దట్ ఇన్ఫర్మేషన్ సపోజ్ నేను విశ్వామిత్ర మహర్షులు వాధువు వాధువుల సగోత్రము అని చెప్పాను అనుకోండి వాట్ హీస్ గోయింగ్ టు డూ విత్ ఇట్ అప్పుడు చెప్పాను అనుకోండి నేను నేను చెప్పను అన్నమాట ఎందుకంటే కొంచెం అసాధుభావం చోటని చెప్పను ఇదే కొంచెం తెలుగు గడుసు వాడైతే ఏం చేస్తాడు వాధువుల సగోత్రము అని చెప్పాడు హౌ ర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్ హౌ హౌ యూ కెన్ డిస్ప్రూవ్ ఇట్ కాదండి నేను ఇంకొక మహాత్ముడిని అడిగానండి ఆయన కౌశిక సగోత్రం అన్నట్టు ఆయనకి తెలీదు ఆయన చెప్పిన తప్పు నాకే అప్పుడు ఇంకో ప్రశ్న అసలు ఈ వాధువుల సగోత్రం ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అవుతుంది వాధువుల మహర్షుతో స్టార్ట్ అవుతుంది వాధువుల సగోత్రం అంటే వాధువులతో స్టార్ట్ అవుతుంది ఈ వాధువులు ఎవరండి ఇంకేం చెప్తారండి ఏమిటి అసలు ఈ ప్రశ్నలు ఏమిటి ఈ సంగతి ఏమిటి మహాభారతం తీసుకోవడం ఇంకా దాన్ని వ్యాపాదించడం మహాభారతంలో క్యారెక్టర్స్ ఉన్నాయి ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్నాయి ఎవడు ధర్మాత్ముడు ఎవడ ధర్మాత్ముడు ఎవడ ధర్మంలో ఏ పర్సంటేజ్ అంతా ఏమంటే దుర్యధనుడు కూడా పొద్దుక మంచి వాళ్ళదా అని విన్నానండి మీరేమంటారు ఏమంటాం పొద్దు మంచి కూడా సో అసలు మహాభారతం యొక్క మెసేజ్ ఈ గాలిలో పోతుంది ఏమంటే ధర్మరాజు గారు అబద్ధం చెప్పేటట్టు కదా దాని మాట ఏమిటి కొన్ని చెప్పాడయా మరి చెప్పే ధర్మరాజు ఎలా ఏదండి ఇప్పుడు ధర్మరాజు మంచివాడిని ప్రూవ్ అయితే నువ్వేం చేస్తావు చెడ్డవాళ్ళని ప్రూవ్ అయితే నువ్వేం చేస్తావు ఫాలోయింగ్ ధర్మరాజు అది యూ టు ఫాలో ధర్మరాజా సో వాట్ ఈజ్ దిక్ దాదా ఐ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ది ఎఫర్ట్ ది మీనింగ్ ఆఫ్ ది ఎఫర్ట్ నువ్వు చేసే ప్రయత్నము నువ్వు చేసే సాధన యొక్క తాత్పర్యం ఏమిటి What వట్ ఈస్ ఇట్ థర్ ట్రైంగ్ టు ప్రూవ్ ఏమిటి నువ్వు ప్రూవ్ చేయవచ్చుకున్నది ఏమిటి ఇప్పుడు నీకు మహాభారతంలో నీకు వంద ప్రశ్నలకు నేను సమాధానం మహాభారతంలో వెయ్యి డౌట్లు ఉండేందుకు అవకాశం ఉంది అందరికీ డౌట్లే మహాభారతంలో మాండవ్య మహర్షి మొన్న రాజమండ్రిలో నన్ను ఒకళ్ళు డౌట్లు అడిగారు మాండవ్య మహర్షిని యమధర్మరాజు ఎందుకు శిక్షించేదంటారు అని అడిగారు ఎందుకు శిక్షించడా దాంట్లోనే ఉంది కదా కథలోనే ఉంది కదా అదేదో తప్పు చేశాడని శిక్షించాడని మరి ఆ తప్పు చేసినప్పుడు వాడు చిన్నపిల్లవాడు కదా వాడికి శిక్ష వేయకూడదు కదా మరి ఎందుకు వేశాడు యమధర్మరాజు మరి అందుకే ఆ కథలోనే ఉందిగా అలా శిక్ష వేశాడు కాబట్టి యమధర్మరాజుకి ఆ దేవస్థానం పోయి మళ్ళీ మనుష్య జన్మ పొందమని ఆ కథలోనే ఉందిగా అదే దాని యొక్క సమాధానం అయితే మరి యమధర్మరాజు ధర్మాత్ముడు కదా ఆయనకి ఆ మాత్రం తెసరంత ధర్మం తెలియలేదా దీస్ ఇస్ ది క్వశ్చన్ సీరియస్ క్వశ్చన్స్ నేను అన్నాను అవును మరి ఆయనకి తెలియలేదు తెలియలేదు కాబట్టి ఆ తప్పు పని చేశాడు తప్పు పని చేశాడు కాబట్టి విధుడు పుట్టాడని తెలిసింది కదా అంటే మరి అయితే ఏమంటే ధర్మప్రభువుకి ధర్మం తెలియకపోవడం ఎందుచేత అంటే నేను చెప్పాను దీని అభిప్రాయం ఆ కథ యొక్క అభిప్రాయం అంతా మీరు గడబడి చేసి పెట్టారండి మీరు ఇంతవరకు దీన్ని తీసుకెళ్తారని తెలిస్తే మేము అలా చెప్పుండి రండి కాదు ఆ కథ యొక్క అభిప్రాయం ఏమిటంటే విదురుడు సాక్షాత్తు ధర్మాత్ముడు ధర్మ ప్రభువు అని చెప్పడమే ఆ కథ యొక్క అభిప్రాయం విదురుడు అంత ధర్మాత్ముడు ఎలా చెప్పగలరా అంటే అయా అయా అవతారమే ఆయన అని ఆ కథకి తాత్పర్యం ఇంకో తాత్పర్యం ఒకటి ఆ కథకి ఏంటంటే చిన్నపిల్లలు తప్పు చేసినా మనం పెద్ద మనస్సుతో క్షమించి వదిలేయాలి అని ఇంకో తాత్పర్యం మరో తాత్పర్యం ఉంది క్రూసిఫిక్షన్ అనేటువంటి శిక్ష చాలా కఠినమైన శిక్ష అది చాలా చాలా చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి శిక్ష రోమన్ లాలో ఉండేది రోమన్స్ చాలా లా అబైడింగ్ పీపుల్ లా చాలా స్ట్రిక్ట్గా ఉండేది రోమన్ లా వాళ్ళు క్రూసిఫిక్షన్ చేసేవారు క్రైస్తుతో పాటుగా ఇంకో ఇద్దరిని మొత్తం ముగ్గురు క్రూసిఫై చేశారు అదే సందర్భంలో సో ఆ విధంగా చాలా కఠినమైన శిక్ష అలాంటి క్రూసిఫిక్షన్ మన హిందూ ధర్మంలో లేదు ఎందుకు లేదంటే ఒకే ఒక ఎపిసోడ్ ఉంది ఆ మాండవ్య మహర్షిని యమధర్మరాజు క్రూసిఫై చేస్తాడు చేస్తే ఆయన పాపం చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆ తర్వాత ఆ యముడికి పా శాపం వచ్చేసింది ఏమని నువ్వు చేసింది తప్పు అంత కఠినమైన శిక్ష వేయకూడదు అలాంటి శిక్ష వేసే కనుక నీ దేవస్థానాన్ని పోగొట్టుకుని మనుష్యుడు వైపుట్టు అని కథ ఈ కథని బట్టి ఇంకా ఆ తర్వాత క్రూసిఫై చేసిన సందర్భం మీరు మొత్తం భారత సాహిత్యం అని లేదు కాబట్టి శిక్ష వేసేప్పుడు కూడా దయా హృదయంతో శిక్ష వేయాలి కానీ అంత కఠినమైన శిక్ష వేయకూడదు అని ఒక సందేశం ఈ సందేశాలు తీసుకుని వదిలేసేయాలి దాన్ని అంతేకాదు దాన్ని అలా రాపాడించేసి అలాగా ప్రవాహం కింద వస్తూనే ఉంటాయి కాబట్టి ఐ టెలియూ ఈ లౌకికుల యొక్క సందేహాలు ఉన్నాయి చూసారా ఇవి తీరీ సందేహాలు కావు సందేహాలు సమాధానాలు అనే ఒక శీర్షిక ఆ శీర్షిక మీరు శాశ్వత కాలం నడుపుతూ ఉండొచ్చు దాన్ని అది ఎప్పటికీ తీరీ శీర్షిక చేస్తామని సమాధానం కాదు ఇప్పుడు ఒక ఆయన దక్షిణావృత శంఖం మంచిదా వామావృత శంఖం మంచిదా అని అడిగాడు అంటే శంఖంలో రెండు రకాలు ఉంటాయి లెఫ్ట్ హ్యాండెడ్ శంఖం రైట్ హ్యాండెడ్ శంఖం రెండు రకాలు ఎందుకు ఉంటాయి బికాజ్ రెండు రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి ఆ జామిటరీకి టూ పాసిబిలిటీస్ ఆర్ దే దర్ దేర్ ఆర్ టూ సృష్టి అలా ఉంటుంది జామిటరీ ఎన్ని రకాల పాసిబుల్ అయితే అన్నీ ఉంటాయి మన సృష్టిలో సో ఇట్ కెన్ బి ఏదే లెఫ్ట్ హ్యాండెడ్ ఆర్ ఏ రైట్ హ్యాండెడ్ మిరర్ ఇమేజ్ టూ టూ మెరర్ ఇమేజెస్ ఆర్ పాసిబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ జామెట్రీ అండ్ హ్యాండ్స్ టూ కైండ్స్ ఆఫ్ శంఖాలుస్ ఉన్నాయి ఇప్పుడు కుడివైపు ఉన్న శంఖం మంచిదా ఎడమవైపు ఉన్న శంఖం మంచిదా అని అడిగాడు అడిగితే ఏం చెప్తాం కుడి మంచిదా ఎడమ మంచిదా అంటే ఏం చెప్తాం ఏదో కొంచెం అందాజాగా కుడి మంచిదని చెప్తాం ఏదో ఒక ధోరణిలో కుడి అన్నది మంచిది కదా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రైట్ హ్యాండెడ్ కుడి మంచిది అని చెప్తాం అంటే వీడు వెంటనే అయితే మరి దక్షిణాపృత శంఖం ఎందుకు మంచిది అంటారు అని అడిగారు ఏం చెప్తారు నాకు ఇలాంటి శిష్యులు అందరూ కలుగుతూ ఉంటాం ఏం చెప్తారు ఓ దండం పెట్టి నన్ను నిద్ర పెట్టేనా నాకు తెలీదు అంటే అదేంటండి మీకు తెలియకపోయినా ఏంటి మీరు మహాపండితులను ఎవరు చెప్తుంటే విన్నానని కాబట్టి ఈ లౌకికుల యొక్క సంశయాలు ఉన్నాయి దిసారా ఇవి తీరి సంశయాలు కాటికీ తీరం ఆ మరణూ మరణించ ఉంటే కూడా ఏమండి మహాభారతంలో భీష్ముడు అలా ఎదురు చేసేటంటారు అని వీడి సందేహం అలాగే ఉంది ఈజ్ నెవర్ గోయింగ్ టు అండ్ భీష్ముడు కాబట్టి మరొకటి రాముడు సీతాదేవిని అడవికి ఎందుకు పంపించాడు అని ఇదో సందేహం నేను నన్ను వాళ్ళకి అలా చెప్పా చూడు బాబు వాల్మీకి ఎక్కడా కూడా రాముడు సీతాదేవిని గర్భవతిని అడవికి పంపించాడని ఆయన రాయలేదు వాల్మీకి రాయలేదు వాల్మీకి రామాయణం దశ దశ్య వధం నిశామ యుద్ధం దశకంఠుని వధతోటి శ్రీరామ పట్టాభిషేకంతో వాల్మీకి క్లోజ్ టి సివర్ అయిపోయింది అంటే ఇప్పుడు మరి ఇదంతా ఏంటి యూ డోంట్ ఆస్క్ మై ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ యూ నేను వాల్మీకి రామాయణమే ఫాలో అవుతాను వాల్మీకి రామాయణంలో యుద్ధకాండతో ఆస్క్ మై వాల్మీకి రాశిని కాదు ఉత్తరాకాండ అయిపోయింది నేను నాకు ఇష్యూ లేదు ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ మరి అధ్యాత్మ రామాయణంలో అలా ఉంది నేను ఐఎమ్ నాట్ ట్యూ ఆఫ్ అధ్యాత్మ రామాయణం నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అధ్యాత్మ రామాయణం ఓవర్ ఐ నీడ్ నాట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఎనీవే లౌకికానాం ఆమరణాత్ సంశయ లౌకికులు జగత్సత్వ జగత్సత్వ బుద్ధి గలవాడికి ఈ సంశయాలు తీరి కాబట్టి గంగాస్రోతోవత్ ప్రవృత్తా ఎంత నీరు కిందకి పోతే గంగా ఎండిపోతుంది అదేమో అయ్యే మాట కాదు ఆ రకంగా ఎన్ని డౌట్లు క్లియర్ చేస్తే వీడి మైండ్ క్లియర్ అవుతుంది అదే అయ్యే మాట కాదు ఓ హోనేవారు హీ హై కాబట్టి కానీ మీ డౌటర్ ఎవడో తెలుసుకుంటే భగవాన్ ఓన మహర్షి యొక్క ఫార్ములా యునా హూ ఈజ్ ది డౌటర్ ఈ డౌటర్ ఎవడు నేను వాట్ యామ్ డౌటర్ ఎవడు వాడు ఉండడుగా ఎదుర్కొన్నాను ఎదురు డౌట్ అడుగుతున్నాడే కదా డౌటరు ఐఎమ్ ది డౌటర్ వాట్ యామ్ ఐ యు ఫైండ్ అవుట్ హూ ఈస్ దిస్ డౌటర్ హూ ఇస్ దిస్ ఐ యు నో దాట్ నీ డౌట్స్ అన్నీ అడిపోతాయి విచ్ఛేద మాయా ఎందుకంటే ఆత్మస్వరూపము తెలియకపోవడం చేతనే ఇలాగ పుంఖాను పుంఖాలుగా డౌట్స్ అలా పుట్టేస్తూ ఉంటాయి తంత్రం ఉంటుంది ఓ తంత్రం ఉంటుంది ఆ తంత్రంలో ఇంకా ఇంకా డౌట్స్ అంటే ఎంత పిచ్చి డౌట్స్ ఆ డౌట్స్కి ఎక్కడ సొల్యూషనే ఉండదు అసలు వెరీ డిఫికల్ట్ అయితే అండి అయితే ఆత్మ ఆత్మనిష్ఠునకు ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి ఇదంతా కూడా మిథ్యానే సంగతి అలాగా అరచేతిలో ఉసిరి తెలుస్తూ ఉంటుంది కరతలామలకంగా తెలుస్తుంది తెలిస్తే జబ్స్ ఉండాలి ఛిద్యంతే సర్వసంశయ యొక్క వాక్యం అది చిరుతే అవని చెప్తోందంటే నీకు ఆత్మస్వరూపం తెలిసి వరకు నీ డౌట్స్ ఎవరో తీర్చలేడని చెప్తోంది సో దాట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది ఓకే తర్వాత అస విన్న సంశయస్ నివృత్తావిద్య యాని విజ్ఞానోత్పత్తే ప్రాక్తనాని జన్మాంతరే అప్రవృత్తఫలా జ్ఞానోత్పత్తిసహావీని చీయే కర్మాణి ఇప్పుడు రెండయ్యాయి మూడోది రెండు ఏమిటయ్యాయి అవిద్యా నాశము నివృత్త అవిద్య విద్య హృదయగ్రంథి కదా సో అవి